వేదాంత క్యాంపుల్లో మనం భోగానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నామా అంటే నాకేమనిపిస్తుందంటే ఎస్ స్నాన్ని అయితే అంటే ఏమీ చేయక్కర్లా దైలం కడుపు పట్టుకున్నాయో ఉండకర్లా రెక్వస్ట్ చేస్తూ నచ్చి చేస్తూ దగ్గర చేయచ్చు మోడల్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని స్థలంలో అక్కడ సింపుల్ ఫుడ్ అలాంటి ప్లేస్ చేసుకున్నాయి సెస్ నేను చూశాను అలాంటి చాలా చూసిన బోధన ఉండాలి బుద్ధిలో ప్రధానంగా ఉంటాను ఏ లోటు రాకూడదు కాకపోతే కూడా ఉండదు వాళ్ళు సబ్ చేశాను కానీ అది భోగము అదే ఆ బోధము అది బోంగం బుద్ధిలో ఉంటే భోగం ఆ పేరులోనే ఉందిగా భోజ భోగ బుద్ధి నుంచే వచ్చే కాబట్టి భోగం ఉంటుంది కానీ ఆ భోగము మెయిన్ ఫోకస్ కింద ఉన్న రాదు అది వాక్యం ఇచ్చన్నే మన జీవితములలో భోగములకు అత్యధిక ప్రాధాన్యముత వస్త్రధారణము దేనికి అంటే శరీరము కప్పుకొలుత శరీరము ప్రకృతి యొక్క శక్తుల నుండి రక్షణ వాటికోసమా వును తప్పు కాదు ఇది దానికి కృషి కాదు వస్త్రధారణము ఫ్యాషన్ కొరకు కొరకు అలంకారము కొరకు భోగము కొరకు వస్త్రధారణలో కూడా భోగం ఉంటుంది అలంకారం ఉంటుంది ఫ్యాషన్ ఉంటుంది ప్రభుత్వం అలంకారం అన్న ఫ్యాషన్ అన్నా దాని కొరకు అంటే చాలా తప్పు ఆహారం కొరకు దేహయాత్ర కొరత భోగము కొరత త్ర మరైతే ఇంకా ఈ రైసు వినేందుకు చక్కగా సంగతి తెలుసుకుని తినేవచ్చు కదా సంగటి నేనేం చేశానంటే ఈ సంగతి తయారు చేసి పోవడం తెచ్చుకొచ్చాను ఒక్క ఇక్కడ పోవడం తెచ్చుకొచ్చా ఎలా తయారు చేయాలో కూడా నాకు జాతమైపోయింది సంగతి సంగతి చేయటానికి ఏమి పెద్ద కష్టమై కాబట్టి అలాగ ఎప్పుడైనా అవసరం అయితే సంగతి చేసుకుని తినేసి అని అని అనిపించింది అలాగే చిరు ధాన్యములు కావండి అది సిరి ధాన్యములోనే ఒక ఆయన మొదలుపెట్టారు ఈ చిడు ధాన్యములను పేరు పెట్టి వాటిని ఎవరికి తగ్గించి తాతసేది మీరు చెడు కాదు సిరి చిరంటే సంపద అని ఒక ఆయన పేరు దృష్టిని పక్కన పెట్టకపోతే ఈ జగన్ వృక్షాత్వం కూడా మనకు అనుభవానికి రాకుండా పోతుంది అని గమనించాలి సరిపోతుంది తదు అతి మనోనుగ్రహము ఇష్టం మాకు అంగీకారే ఇందువలన నేష్టల్య కాదుల్యమాచుకోమదలి జగత్తు యొక్క మిథ్యాత్వము సమీక్షణా పరిశీలిక వలన కర్తృకరణ షష్ఠి కర్తృకరణయో షష్ఠి అని కృతి అంటో సూత్రం కర్తృకర్మణో కృతి అది సూత్రం కర్తృకర్మణో కృతి కృత్రంతము పరంగా ఉన్నప్పుడు కర్తకి కర్మకి కూడా షష్ఠి అది అలాంటి షష్ఠి అని సమీక్షణా కృతృత్యయాంతం ఆ సూత్ర అందం పరంగా ఉన్నప్పుడు మాయామయత్వం అనే బుధి లేకు మాయాబట్టి షష్ఠికి ద్వితీయార్థం చెప్పాలి అనుగ్రహం చెప్తున్నాను నేను అవ్వాల కర్తృ కర్మో కృషి అని సూత్రం ఇచ్చన్న చెయ్యి కోరుకున్నప్పటికీ అజ్ఞవలు అజ్ఞానివలే కో అనగా శుతం శ్రుతిచేస్తే అదిష్టమేస్త మాయామయ కాబట్ నేను ఏం చెప్పానంటే అక్కడ ఇచ్చని కోరిక అనేదాన్ని ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తే డిజైర్ అయితే డిజైడ్ అనేప్పటికీ కొంచెం జనరల్ టర్మ్ అది దాన్ని కొంచెం అన్ కాన్షస్ గా విడదీయాల్సింది లైక్ attachment. Desire like at a parola. Desire attachment at a madhukuru, beneficence. Like, in you know, the manaskaya kura, like a attachment? Like. like. No problem. Attachment is a problem. Like, no problem. Come to say, ఆ డిజైన్ వల్లూ కూడా ఒక లైఫ్ సిజన్ ఉంటే పర్వనెంట్ ఇప్పుడు కారం కారం ఎక్కువ కారం తక్కువ దట్ ఈ లైఫ్ కై కారం తక్కువ ఉండాలి అది డిజైన్ కాలేదు ఇక లైక్స్ లెఫ్ స్పై వన్ లైక్స్ ఏంటి మోర్స్ ఫైవ్ నిజానికి స్పైస్ ఎక్కువ ఆరోగ్యమైన మనిషి కాదు బట్ అంటే అంటే లైఫ్ స్టేట్లే పర్వాలేదు కానీ డిజైర్ కనుక పెట్టినట్లు దాన్ని అటాచ్మెంట్ పెట్టినట్లయితే ఇవ్వండి రిజైర్ అనేది వాగహ అనే దాంట్లో పడితే అది చేంపుల్ లైఫ్ ఇష్టం నాకు అది ఇష్టము కాదు అని అలా సింపుల్ గా ఉన్నట్లయితే ఇది యాక్సెప్ట్ అవ్వదు అని మళ్ళీ దాంట్లో కొంత తేడా పెట్టాడు భగవద్గీతలో పెట్టలేదు విద్యారంజన స్వామిని పెట్టాడు కొంచెం చిన్న రిలాయన్స్ తోటి పెట్టాడు దాన్ని మనం జాగ్రత్తగా ఎగ్జిస్ట్ చేయాల్సింది మళ్ళీ ఆనర్వే డ్రీమ్ ఏంటి ఆధర్వేయ్ ఏంటంటే డిజైర్ విధరం డిజైర్ విధులం ఆటలు గర్తిక ఏజైర్ వాటిని డిజైర్ పేరు పెట్టడం మళ్లీ దాని మీద ఒక ఎక్సెప్షన్ పెట్టడం వై అలజిస్ ఆ కలి పెట్టి కలు డిజైడ్ కాను ఒటువడం ఆర్ నాట్ డిజైర్ కాబట్టి వాటిని డిజైన్స్ అని అలద్దు ఇంకా ఆ పైకి డిజైర్ అని అలాగే అదొక పద్ధతి ఆ పద్ధతిలో ఆనందించారు గీత పాఠం చూపించారు ైక్ అయితే పర్వాలేదు అటాచ్మెంట్ అయితే రావద్దు అని మళ్ళీ ఆ మివాన్స్ ఇక్కడ పెట్టాలి మరి శ్లోకల్ని మరి ఎడ్జిస్ట్ చేయాలి కదా తర్వాత శ్లోకం రాఘోహస్య ఈ మాట కోట్ చేస్తూ ఉంటారు మహాత్ము ఇంకే పోట్ ఆ మాట వినగానే తెలుస్తుంది అంటే ఇప్పుడు సంస్కృతం జరుగుతున్న ఆ శాస్త్రీయమైన భాష అవ్వడం తెలుసుకోగ అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఉందంటే అది గుర్తు రాగో సెంట్ మీరు తీసుకోండి అది లెక్క అటాచ్మెంట్ ఉందంటే అది అజ్ఞానానికి గుర్తు ందంటే అది నెత్తి కొన్ని రంగమ్మాట రాఘో మబోట ఇది కొచ్చేసాడు చాలా బాగుంది ఇది మాట బాగుండేది అక్కడ ఇంపటి వచ్చారు ఏమన్నా అనుకునేవాడు ఇంకా అసలు ఏంటి వచ్చింది రాఘోహింగ సందయో బుధే ఇక్కడ జ్ఞాని కూడా రాఘ ఇంకా ఉండొచ్చు అని రాగము అజ్ఞానానికి గుర్తు అన్నారు మళ్ళీ జ్ఞానికి రాగం ఉండొచ్చు అన్నారు నేను చెప్పే మాట కొంచెం విరుద్ధంగా లేదా అంటే ఏమీ విరుద్ధంగా లేదా అన్నప్పుడు రాగముంటే లైఫ్ ఇష్టం ఆ రాగము ఉంటే లెవెల్ని బట్టి అది ఇంటెరిస్ డిజైన్ అయితే రాగము అంటే ఇంటెరిస్ డిజైన్ అటాచ్మెంట్ అదే అజ్ఞానం అలా రాగం అంటే అది ఇంటెన్స్ డిజైన్ అయింది కాదండి నాకు కాకరకాయ నాకు ఇష్టము కాదు నాకు వాంతుంది పడదు అది ఎవరైనా అంటాడు అనుకోండి వాళ్ళు వాళ్ళ అజ్ఞాని అనుకోవడం అటువంటి సందర్భం జ్ఞానమైంది కూడా ఉండొచ్చు ఇప్పుడు వాడికి జ్వరం వచ్చి మందు వేసుకుంటున్నాడు అనుకోండి అది జ్వరం వచ్చి మందు వేసుకుంటున్నాడు కాబట్టి అజ్ఞాని అనకూడదు అంటే జ్వరం కావడం అజ్ఞానం చేసేది జ్ఞానము కూడా కావచ్చు జ్వరం వచ్చినప్పుడు మందు అజ్ఞానులకు మాత్రమే కాదు జ్ఞానులకు కూడా ఆవశ్యక ఎవరో ఉన్నారు అందరికీ కాఫీ పెట్టు స్వామి బహుశా కాఫీ తాగరు స్వామిని కాఫీ తాగరు అయితే బావర్టీ అంటే నేను ఏమైనా కాలు తాగలేవా నీకు ఏం తెలుసు నేను కాఫీ తాగుతాను తాగను నేను కాఫీ తాగుతాను తాగున్నాం ఎవరికి నేను ఓవల్టీ మాత్రం తాగాను ఓవల్టీ చెడుకు ఓవల్టీ నాకు అంటే మరి మీరు కాఫీ తగుతారా ఏమో అది కాఫీ తాగుతున్నాం మరి అయితే షుగర్ లైన్ కదా కాలు కొద్దిగా వేసి పెట్టల్ కా కా చె కాబీడా కాదని అలా అనకూడదండి స్వామిజీ చూడండి అంటే ఆయన ఆయన మహాత్ముడు ఆయన ఉన్నారు స్వామిజీ లెటస్ మెడిటేట్ అన్నాడు ముగ్గురువామీజీతో అంటే మనం మెడిటేషన్ చేద్దామో అన్నాడు అంటే స్వామిజీ అన్నారు నేను మెడిటేషన్ చేసుకుని కప్పు కాఫీ అలా అనుసా వెళ్ళి మెడిటేషన్ అనుసా స్వామిజీ వస్తే మెడిటేషన్ ఆయన బోధించుకుంటారు ఆయనకి మనకు మెడిటేషన్ బోధించక్కర్లా స్వామిజీ మీరు వచ్చారు కప్పు కాఫీ తీసుకుంటారా మరి జీవితవుతారా అడగాలి కానీ మెడిటేషన్ చేస్తా ఉన్న అలాంటి రాగము అనేటువంటి కాపీ తాగాలనో టీ తాగాలనో మధ్యం తాగాలను ఏదో అటువంటి దృష్టి అది జ్ఞానం కూడా ఉండొచ్చు మరి రెండు వాక్యములను ఎలా ఎలా నిర్వహించాలి అంటే రాగశబ్దానికి చెప్పే అర్థాన్ని బట్టి నిర్వహించుకోవాలి ఇది శాస్త్రీ అనే శాస్త్రవయం రెండు లక్షణములు అర్థవంతములే ఈ రెండు మాటలు తప్పించలే రెండు మాటల్లో తప్పే అదేంటంటే మా చెప్పుకున్నాం అది ముగిస్తోంది అంటే ఏల వినగా హేవం సతీ ఇలా అనగా ఇచ్చున్నతి అజ్ఞావతి లేచే కోనప్పటికీ అజ్ఞాని వలె కోరమవుతూ అని చెప్పుకున్నట్లయితే అవినోధ వినోదము ఉండ వినోదము లేదు గనుక కాబట్టి పైన కి రెండు మాటలు కరెక్టేనే ఉండవు తప్పేం కాదు అంటే రాగము అజ్ఞానమునకు చిహ్నము జ్ఞానికి కూడా రాగము ఉంటే ఉండవచ్చు అనే రెండు మాటలు కూడా కరెక్టే దాంతో తప్పేం లేదు అది ఏంటండి ఆ రెండు మాటలు అవుతాయి అంటే ఇది అజ్ఞాన దగ్గరకి వచ్చేపటికి రాగము అంటే అటాచ్మెంట్ జ్ఞాని దగ్గరకి వచ్చేపటికి రాగము అంటే సిల్పుల్ లైక్ అలా మనం చెప్పుకుంటే ఇచ్చన్నతి అజ్ఞావతులు చే అంటే సిల్పుల్ లైక్ అజ్ఞవంతులే చే అజ్ఞానమే కోరవద్దు అంటే అది ఇంటే అటాచ్మెంట్ ఆ తేడాన్ని గనక మీరు పెట్టుకున్నట్లయితే ఈ రెండు వాక్యములలో మీకు విరోధమేమి ఉండదు సీ అవిరో కాబట్టి ఇంద్రియభోగములపై ఫోకస్ ఉండక ఇంద్రియభోగములపై ఎక్కువ ఫోకస్ ఉండక ఇంద్రియభోగములను జీవనయాత్రకు బేసిక్స్ గా పెట్టుకోవాలి తప్ప ఎక్కువ ఫోకస్ ఉండక దీంట్లో మీకు ఒక రహస్యం ఏంటంటే ఇప్పుడు నాలుగుల ఉన్నది రసమేంద్రియేంద్రియను దానిని సాటిస్ఫై చెయ్యడమే జీవిత పరమాత్రం అన్నవాడికి వాడు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు చెరువులకు వినిపించిన పరమార్థము అన్నవాళ్ళకి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని కాకుము కాదు మీరు గమనించండి త్యాగరాజస్వామి ఆ ఉపనిషత్తు ఆయన ఉపనిషత్తుల సారను ఆయన పాడుకున్నాడు ఆయన కచేరీ చేయలేదండి త్యాగరాజస్వామి ఒక వేణ తమ్ముర కబల మృగంగా ఇలాంటివన్నీ వాళ్ళమైన మందులు పెట్టుకుని వాళ్ళతో పాటుగా ఈ ఊరు ఆ ఊరు వెళ్లి వెళ్లిన చోటల్లా ప్రయాణ పత్తులు భోజనం కత్తులు మతాము అందుగా ఏర్పాట్లు చేసి పెద్ద సభ పెట్టి ఆ సభలో మైక్ సిస్టమ్స్లో పెట్టి ఒక చేసి కచేరీ లక్ష రూపాయలు వసూలు చేసి అలా ఎన్ని చేయలేదు అలా చేసిన వాళ్ళకి ఆ పార్మీలలో వాళ్ళకి చెందినే తెలియదు అలా నాకు కూడా ఏమని చెప్తుందంటే నాకు అనిపించే మాట చెప్తున్నాను నేను తప్పైతే కరెక్ట్ చేయాలని తీసుకుంటా ఆయన ఓకే ఆయన స్వామి అభిమాను తీసుకుని ఒక ఇష్టాలయ ఏదో పెట్టుకునే కూడా ఏమో పెట్టుకున్నా లేదు నాకంత ఇష్టమే బాగా తెలియదు ఏమేమి చెప్పిన రామా అంటూ మురుగలవా పోరాటవా అంటే ఏదో తప్ప మధ్యలో ఈ ఘనలాగా ఎక్కి నేను ఉండడానికి నేను అనుకుంటున్నా నేను అలా అనుకున్నాను సార్ ఇది సర్జాంట మా పక్కపా మరుగుయ్య మళ్ళీ అదే మరుగుయాలని ఆగి పూర్త ఒక ఆయన పాడుకోవడంలో విన్నా ద్రోచేవా అని ఆపేసింది ఈ ఘన ఇంత పొడుగుంటుంది ద్రోచేవా అంటే దోచే వారు ఎవరు ఫోకస్ చూడదు ఫోకస్ ఈ ఘన ఉంటుంది జీవులు చప్పట్లు కూడా ఈ ఘన మీద కొట్టుతుంది రోచేవారు అనేది కనుక కొట్టుకుంటే వాడు జీవుడు ముక్తి లేకపోతే ఆ శరణాగతి అర్థం అయితే వాడు మోక్షమే వాళ్ళకి వెంటనే ఎవరువుగా జరువులకు శరణాగ చేయటం చేతకాడు శరణాగతి చేయటం చేతనైతే వెంటనే మోక్ష అయితే సంసారం అంతా పోయి నోక అది చేతకాడు అంటే దాన్ని పట్టుకోడు నీ గే పట్టుకుంటాడు ఆయన అలా చేరుకుంటాడని నాకు అనుసరించదు ఆయన అల్లు కూర్చుని ఒకే వాళ్ళ ఎవరుగా రామాన్ని హృదయం దించి పాడుతూ ఉండి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను కాబట్టి శనిజీవితము దాన్ని మీరు ఈ తయారు చేసి చెప్పుకుంటారు హిందు నాలుకకు హిందులకు ఎందు చిన్నప్పుడు మేము సినిమాలు పోయే వెళ్ళాం కావడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి కళ్ళ సినిమా చూస్తే కళ్లకు నింది అనిపిస్తుంది మల్లె మల్లె సైతు గులాబీ సుంకు గులాబీ సెంటర్ ఎంత అనుకుంటున్నారు ఇంత సీసా లక్ష రూపాయలు ఆ సీసా ఘడిగా మీరున్నారుకింగ్ ఐదు వందల రూపాయలు ఆ లోపల ఉన్న మిక్కిం గరి తొంభై అది గులాబీ సుంకు అది కావాలి ముక్కుకి అంటే అలాంటి అప్రోచ్ దాన్ని బోగదు అవి హిందూ ముక్కుకి హిందూ ముక్కుల హిందూ అధిని కూడా దేవుడు అంటూ ఉండడం అనుభవం ఎందుకు దేవుడు దేవుడు వెళ్ళిపోకూడదు ఈ విధమైన ఇందులో భోగముల ఫోకస్ జీవితంలో ఎక్కువగా ఉందా ఉన్నట్లయితే అది అజ్ఞానమునకు గురి చేపట్టుకో చేసినా నువ్వు దేవుడు పేరుతో నైవేద్యాల పేరుతో ఏరుగో తయారు చేసి అవి అన్ని తీసుకుండడము అది అజ్ఞానమా పెద్ద కామోషికంగా తయారవుతుంది కానీ దేహయాత్ర ఏదైనా ఒకటి ఇష్టపడుతా కలతో చూడడానికి ఇది అది ఇష్టపడుతా ముక్కుకి ఈ సుమాసే అని ఇష్టపడుతా అనేది తప్పు ఇక్కడ ఇంద్రియభోగముల అత్యధిక ప్రాముఖ్యము ఇచ్చుటే ఆత్మ జ్ఞానమునకు పెద్ద ఆకలిక అంత మాత్రాన నేను నోరు కుట్టేసుకుని కలుసు కట్టేసుకుని బతగాలే అప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందని మాత్రం అనుకోవచ్చు అలా అనుకోర్లేదు నార్మల్ గా ఉంటే సరిపడుతుంది అందుకనే న్యాచురల్ థింగ్ హ్యాసన్ ఇస్ న్యాచురల్ ఇంకోసారి ఉందాము బాగా అజ్ఞానము నకొ లేస్త్రముక శాస్త్రం అవన్నీ శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం ఇంకా రెండో విధే జ్ఞానందు కూడా రాగా ఇష్టము అనిష్టము మొదలయ్యి సంతో అంటే ఉండవచ్చు రంగోశాస్త్రము అదే రంగు శాస్త్రాలు వచ్చే ఇది అనే శాస్త్రద్వయం రంగు శాస్త్రముడు శాస్త్రం అనగా విరుద్ధములు కావు ఎందువలన సతీ ఈ విధముగా తెలుసుకున్నట్లయితే అనగా ఇష్టపడవచ్చినే దాన్ని గోదవస ఉండరాదు తెలుసుకున్నట్లయితే సరపడిందండి ఇప్పుడు అర్థం చెప్పిన తర్వాత శ్లోకం చాలా తేలి కనిపిస్తుందా లేదండి రాబోయమో శాస్త్రు అని మనం చెప్పుకున్నాం అదే నడుస్తూ ఉంది అదే నడుస్తూ సందూ వస్త్ర ఇప్పుడు పామరులు ఉన్నాడు పామరు నాలుగు కేటగిరీలు ఉన్నాడు పామరైలి జిజ్ఞాసు జ్ఞాని అని నాలుగు కేటగిరీలు భోగం కొరకు పాపకర్మనైనా చేయడానికి వెనుకాడదు అడు పామరుడు ఈ కేటగిరీ సో జాగ్రత్తగా పొత్తువాళ్ళు లేదా స్టూడెంట్స్ గొప్పవారు ఈ మధ్య నన్ను నేను ఎలా దైనార్థం జరుగుతున్నావు అంటారే కాని ఇటువంటి సూక్ష్మ విషయాలు కొనుకో అది దోషం కాబట్టి పాపర అంటే ఎవడు ధర్మంగా కానీ అధర్మంగా కానీ ఎలాగైనా సరే భోగం ఉండాల్సిందే అడు పాపర నెక్స్ట్ కానీ అంటే వరెవడ అధర్మం అయితే ఉండదు ధర్మం అయితే భోగం ఉండాల్సిందే ధర్మబద్ధంగా మాకు కూడా మేము శుక్రవారం గుర్తు చేసుకుంటాము మాకు బంగారం కావాల్సిందే ధర్మబద్ధంగా ఎంచుకుంటున్నాడుగా బంగారం వాళ్ళేమంటాను నెక్స్ట్ స్టోరీ ఏంటో తెలుసు జీజ్ఞాసు అంటే అర్థం ఏంటో తెలుసు ధర్మబద్ధమైన భోగము కూడా ఉండరా ధర్మబద్ధంగా కూడా అంటే బంగారం వదిలే ఉండదు ఒకవారం పూర్తి చేస్తే సరే బంగారం వదిలే ఉండదు నేను అలా చెప్తూ ఉంటా బంగారం నేనే అనుకోకండి ఏదో ఒకటి చెప్పాలి కదా బంగారం అనేది సార్ వాళ్ళు కట్టేసి పరిగెత్తమంటే ఒక జరిగింది సంగారం ఒకటే ఉండదు రామకృష్ణ ప్రవహంతో ఏమన్నా అంటే కాగిని కాని చెప్పారు బంగారం పెట్టుకోని పెట్టుకుంటారు ఉన్నా ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడుతున్న బంగారం పోగేయడం అనే కార్యక్రమం పెట్టుకోలేదు వస్తుంది కాదంటే శుక్రవారం పిచ్చేసుకుంటే బంగారం వస్తుంది కదా బంగారం కోసం చేసే శుక్రవారం పూజలు కూడా మానే అది వాళ్ళు పూజలతో చెప్పాడు ఒకటే కాదు ఇలాంటి పూజ అంటే చెప్పాడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు జ్ఞాని అది సార్ ఉంటారు ఇంకా జ్ఞాని జ్ఞాని అసలు బంగారము కావాలని కానీ ముగ్గురు దాహాలు వాళ్ళ దృష్టిలో ఉన్న ఉంటుంది తప్ప ఈ బంగారం ఉండాలి దగ్గర దృష్టి ఉండదు జ్ఞాని యొక్క లక్షణం అలా ఉంటుంది అసలు జ్ఞాని దృష్టిలో వాడు ఆత్మ భోక్తమే కాదు కాబట్టి భోక్తం భోక్త ఉంది భోగం మీద ఆసక్తి ఉంటుంది అసలు జ్ఞాని దృష్టిలో ఆత్మ భోక్తవే కాదు అసలు భోతృత్వాల్ వాడు పరిష్కరించి కూర్చుంటారు భోతృత్వం అనే జ్ఞానితో కూర్చుంటారు అది శ్లోక తెలుగు శ్లోకా ఉండే శరత్ చంద్ర సువర్ణాపా మొక్కు య ప్రమాో ఎలా ఉంటానంటే చాలా ఎరఫ్ గా సావధానంగా ఉంటారు ఏదో విషయం ష్రక్ కొంతమంది ఉంటారు అలా అధికారంగా ఉంటారు అందుకని ఎదుగుంటు భావిస్తుంది అనే పేరుతో చంద్రీకుడు బాగుంటుంది యావధానాలు ఉన్నాయంటే సీట్లు బాగుంటున్నారు ఉంటారు వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి మాల వేసేటప్పుడు ఖరీదైన మాల మామూలు మాల వేస్తే పనికి రాదు ఒకసారి ఎవరికో మాల వేశారు ఆ మాల చాలా విలక్షణంగా ఉన్నది నేను మామూలుగా బాగా మంచి ఆ మాల చూడడానికి బాగుందండి మాల వేశాడు అన్నాను అంటే ఎవరో ఉన్నాడు ఆ మాల ఏంటో తెలుస్తున్నాను స్వామి అన్నారు ఎవరికో తెలుసా మా ఊరే లేదా నేను ఇలా అంటే విషయం ఆ మాలే వం చేస్తా మామూలుగా మీరు యాభై రూపాయలు ఇచ్చి పట్టుకుంటున్న మాలే వద్దు ఆ మాలతో సరిగ్గా అంత అని అడిగేస్తాను ఎంతో తెలుసుకున్నాను తెలియ నిరమూ కాదు సరిగ్గా అంటే ధరించే నేను నా ఏడు ముక్కు నేటికి వెళ్ళిపోయి నిజమైంది ఏడు పెట్టి మాల వేస్తారా అని పక్కట అని నేను అవుతాను ఇంకా ఒక ఆయన కోపం ఉంది ఈ సమయంలో వాడు ఉన్నవాడు వాడు ఎనిపో స్వామి పెద్ద స్వామి నీకు మల్లగా నేటిలో నిలిచిపోయే స్వామి కాదా ఆయన చాలా పెద్ద స్వామి ఆ వేసిన వాడు బాగా గడుపుణ వాడు నీకు అభ్యంతరం ఏంటి అన్నారు అంటే నేనున్నాను నాకు నా అభిప్రాయం నేను నడిపిస్తా ఏది అభిప్రాయం అలా తప్పు అలా ఉండకూడదు చేయనుందా అంటే చందనము అంటే మాకు శాండల్ ఉంది ఆయుధి కావాలి శాండల్ ముందాయు స్త్రేరీ మీరు ఇస్తాం హాల్ అంతా కొట్టు పెట్టాలి చందనము వస్త్రము మంచి ఖరీదైనటువంటి వస్త్రాల్ని మేము సింక్ తక్కువ ఖరీదైన వస్త్రాలు బదులు చాలా చక్కగా అలంకరించకుండా అమ్మాయిలు లో చేస్తూ ఉండాలి డాన్స్ ప్రోగ్రామ్ ఉండాలి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎవరితో చూస్తున్నాం డ్యాన్స్ చేసే వాళ్ళు ఒక నలుగురు ఉంటారు నలుగురు అమ్మాయిలు ఉంటారు ఈ డ్యాన్స్ చేసే వాళ్ళకి వెళ్ళటాను పాట పాడే వాళ్ళు ఇద్దరు నేర్చుకుని ఇద్దరు తర్వాత ఈ డ్యాన్స్ ఫ్లోర్ లైవ్ స్టాటస్ చేసే ఉంటారు మనుషులు ఎంతమంది డ్యాన్స్ చేస్తుంటే అన్ని మనుషులు వెళ్లాడబట్టి ఈ సార్ వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని మనుషులు వెళ్ళాడబట్టి వాటి పదకొండు మైతులు పన్నెండు మైతులు ఉంటాయి మనకు ఓ మైపు ఉంటే మనం అన్న పెట్టిన రామక్షేపర్ చేస్తాం తమరా ఓ మైపు వైద్యునికో మైపు ఉంటుంది ఘటానికి మైపు అలా మైతులు పెట్టింది మొత్తం అన్ని మహిళలు ఎదురు చూసినా మహిళలే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ డ్యాన్స్ ప్రోత్ ఆ ఫస్ట్ వర్గంలో ఎవరు కూర్చున్నారంటే అందరూ స్వామి అందరూ కూర్చున్నారు ఏంటంటే వస్తుంది మనం వెళ్ళి గుర్తు పెట్టి బాగుండేస్తాం మనం వెళ్ళి బొత్తు పెట్టి బాగుండదని చెప్తాం మనం పాఠంలో పెడతాం ఇక్కడ మనం వచ్చింది కదా అది కూడా బాగుంటుంది మేము స్వీకారం పెట్టింది ఇంకోటి జపితే అని చెప్తా ఉంటుంది బాగుండదే పని చెప్తా ఉంటుంది రాజ్యంలో కూడా తెలుసు ఆడుకుండా కానీ జంతుడిని లేకపోతే చెప్పచ్చు బోర్డు అలా ఉంటుంది అండి కాబట్టి ఈ భోగ దృష్టి సంసారంలోకి ఈ అజ్ఞానం ఎలా ఉంటామో తెలుస్తున్నాండి భోగముల విషయంలో ఎంత సవధానంగా ఉంటారో చూడండి ఇప్పుడు నేను ప్రోగ్రాము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎంత ఎలర్ట్ గా అంత ఎలర్ట్ ఉంటారు తర్వాత బంగారం బంగారం నుంచి ఎంత ఉంటారు చాలా అగ్రగా ఉంటాను ఒక్క పిషం కూడా అజాగ్రత్తగా ఉంటాను తత్వ శ్రద్ధ తత్వ శుశ్రద్ధ చూపిస్తాను ఒక్క కుషన్ కూడా ఫుల్ శ్రద్ధతో ఉంటాను ఏంటి అలా దశ్రు చందన వధు వస్త్ర సువర్ణ ఆదిషు అలా ఉంటాను వాళ్ళను ఎంత సవధానంగా ఉంటారో ఇది ఎందు అనే జ్ఞానము అంత సవధానంగా ఉంటారు అంటే అజ్ఞానము సంసార విషయములపై ఎంత ఆగ్రహంతో పట్టుదలతో శ్రద్ధతో ఉంటారు ఆత్మభోక్త కాదు అనే సత్యముందు అంతటి శ్రద్ధను కలిగి ఉంటారు పగచ్చను షందనమూ వస్త్రువర్ణాదివత్ నా పా అనగా సంసారీ నవధూవస్త్రువర్ణాదిషు పుష్పమాలలు సెంక్లు డ్యాన్స్ ప్రోగ్రాములు ఖరీదైన వస్త్రములు బంగారము మొదలైన వాటి అడల అప్రమత్త జాగ్రత్తగా చాలా హెచ్చరికగా ఉంటాడు సద్వదు అదే విధముగా మోక్షమును తోడువాడు జ్ఞానమును తోడువాడు జ్ఞానిస్తాడు జిజ్ఞాసు అలా చేసిన భోక్తరి ఆత్మభోక్త అనే విషయమౌదు నమాద్యది పొరపాటు లేకుండా ఉంటాడు ప్రమాదం అంటే పొరపాటు ఆత్మభోక్త అనే పొరపాటు చెయ్యడు కానీ మీకు పదివేల ఖరీదైన మాల వేస్తాము వద్దు ఈ మాల మీరు వేయడం నేను వేయించుకోవటం నేను భోక్తనవటం నేనేమో భోగాన్ని సమర్పించటం ఇదంతా తప్పు వచ్చు ఈ ఖరీదైన భోజనం ఏర్పాటు చేస్తాం వద్దు మీకు ఖనివ మంచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుతా ఉంది యానివర్సరీకి డ్యాన్స్ ప్రోగ్రామ్ యానివర్సరీకి ఏముండాలి డ్యాన్స్ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ వేసుకుంటుంది కాలేజీ యానివర్సరీకో లేకపోతే నృత్య కళాశాల యానివర్సరీకో డాన్స్ ప్రోగ్రామ్ ఉండాలి అయితే సినిమా యానివర్సరీకో డాన్స్ ప్రోగ్రామ్ వేదాంత వేదాంతం చదువుకునే వాళ్ళ యానివర్సరీకి డాన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చా బాగుండాలి ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది తెల్లూరు నుంచి వస్తుంది అలాగే వసూలు చేసి ఖర్చు తర్వాత మొత్తం హాల్ అంతా కూడా సేకి కొట్టేయండి గులాబీ పువ్వులు కట్టేయండి అంత భూమభ వారిపోవాలి అని అలాగే అలాగే సంసారంలో ఉన్నట్టుగా మనం ఉండొచ్చా ఉండకూడదు మనం ఎలా ఉండాలి ఈ శక్తులు ఈ భోగములను అనుభవించే భోక్తృత్వం ఏది తనతో అది ఆత్మయంగా ఉండదు ఇదంతా మనస్సు యొక్క కల్పన అనే అంత అప్రమత్తంగా అంత సావధానంగా ఉండాలి అంతేగాని పొరపాటు చేయరా అజ్ఞానులు అలాంటి పొరపాట్లు చేస్తారు అలాంటి పొరపాట్లను సముపాతే అ సం సంసారచ్చమూు వస్త్రువర్ణాది పుష్పమాళు సెంటలు డ్యాన్స్ ప్రోగ్రాములు ఖరీదైన వస్త్రములు బంగారము ఆదిశబ్దము వచ్చి ఖరీదైన భోజనములు మొదలైన వాటి వల్ల అప్రమంత చాలా హెచ్చరికగా ఉంటాడో తద్వారు అదే విధంగా వృక్షులు ఆత్మభోక్త కాదు భోక్త మనస్సు మాత్రమే అనే విషయము ప్రమాద్యూ పొరపాటు లేకుండా శిక్షణికగా ఉంటాడు శిక్షణిక అంటే తెలుసు కదా చక్కడిపోతాం సావధానిస్తాను ఎలా వచ్చేస్తాను అలా పెద్దవాళ్ళు తగ్గుతాయిగా జోరుతో ప్రంటే అదే హెచ్చరికగా ఉండదా అని చెప్తారు ఒక ఆత్మభోక్త కాదు భోక్త మనసులే కల్పన నా స్వల్ప భోక్తృత్వం లేదు అంత హెచ్చరికగా ఉండాలి చెంత యోగ ఇష్టది చిన్న టీకా కారుడు ఆత్మభోక్త అనే దృష్టి పెట్టుకుంటున్నాడు తప్ప ఆకైన్ భోక్తృత్వాన్ని కల్పించు సూచే స్రచు వస్త్ర శాషుపా అప్రముక్మా Homepage, ీ కౌశలాని నివర్తాభ్యాసపాతవా అభ్యభ్యాసా విషాయ భోగము ఆత్మజ్ఞానము అనే టాపిక్ చేసిన శ్లోకం ఈ శ్లోకాన్ని మనం నెల సోమవారం గల బుధవారం నాడు శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం ఓం ఓం ఓం నమ్మిటం ఓం నమ్మిటం ఓం ఓం శాం శ్యామ్ శిశాం